السلام عليكم ورحمة الله وبركاته الحمد لله فاتحة قرون تي إنتقمند قوة كنني صندر والوچپڑم جرغي اندي سنقشبتاً إكدا وچناك وپرشنك وصماداناً كنني وشعالو تلي جستنانو شرددگا ونطارواني مريوس قرآن حديث پرقاراً سحي وشعالاً پاي آشاري ستاراني آشستنانو اللهم نندر كي قرآن حديثنو أنسرين چتوانتي سبب بحاجهم پرسادين چُقاكاً సామాన్యంగా ప్రశ్న ఎలా వస్తుంది ఫాతిహా ఎలా చేయాలి ఫాతిహా చేసే పద్ధతి ఏంటి కొంచెం తెలుపగలరు లేదా ఫాతేహా చేసిన అన్నం తినవచ్చా ఫాతేహా చేసి ఉన్న ఏదైనా పదార్థం త్రాగవచ్చా అన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి అయితే ముందు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సూరత్ల్ ఫాతా దివ్య కుర్న్ అల్లా పంపినటువంటి సత్యగ్రంథం దివ్య గ్రంథం కురాని మజీదులోని మొట్టమొదటి సూరత్ బిస్మిల్లాహిర్ రహమాని రహీం అల్హమ్దుల్లాహి అబ్బిలి ఆలమీన్ నుండి మొదలవుతుంది మహదూబ్ అలహిమ్ అబ్బాలీన్పై సమాప్తమవుతుంది ఈ సూర మనం ఎన్నో సందర్భాలలో చదివేది ఉంది దీనిని సూర ఫాతిహ అని అంటారు కురాన్లో ఫ్ అల్ ఫాతిహ అన్న పేరుతోనే ఇది రాయబడుతుంది పోతే ఇంకా వేరే ఎన్నో ఘనతలు ఈ సూరాకు ఉన్నాయి ఇంకా ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి అయితే మనం రెయింబవల్లలో ఇరవై నాలుగు గంటల్లో చేసేటువంటి ఐదు ఫర్జ్ నమాజ్లలో పదిహేడు ఫర్జ్ రకాతులు ఏవైతే ఉన్నాయో వాటిలోని ప్రతి ఒక్క రకాతులో సూర్య ఫాతిహా తప్పకుండా చదవాలి మనం జమాతలో ఉండి నమాజ్ చేస్తున్నా కానీ ఒంటరిగా చేస్తున్నా కానీ ఇమామ్గా ఉన్నా కానీ ముక్తదిగా ఉన్నా కానీ ఇది ఫాతిహా సూరా చదివేది నమాజ్లో నమాజ్ లో కాకుండా ఆరోగ్యం పొందే ఉద్దేశంతో ఆరోగ్యం పొందే ఉద్దేశంతో దీనిని చదవవచ్చు సహీ లో దీనికి ఆధారం అనేది ఉంది ఎవరికైనా ఏదైనా పురుగు కాటేసింది లేదా ఏదైనా పాము తేలు లేదా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా నొప్పి ఉంది శరీరంలో ఏదైనా బాధ ఉంది అలాంటి వారు ఈ సూరా చదివి తమపై ఊదుకోవచ్చు ఇక్కడ విషయం మరోసారి శ్రద్ధగా వినండి స్వయం ఆరోగ్యం పొందాలన్న ఉద్దేశంతో స్వయం మనకు మనం ఈ సూరా చదివి మన శరీరంపై లేదా నొప్పి ఉన్న భాగంపై లేదా కాటేసిన చోటు మనం ఊదుకోవచ్చు సామాన్యంగా ప్రజలు ఏమనుకుంటారు ఫలానా వారి దగ్గరికి వెళ్ళాలి వారు మనకు ఏదైనా మంత్రం చేయాలి దువా చదవాలి వాళ్ళు చదివి ఊదాలి ఇటువంటి విషయాలు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో పర్వాలేదు కానీ సామాన్యంగా మనం ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి ఇక రండి కొన్ని సందర్భాలలో కొన్ని వంటకాలు చేసి ఏదైతే ఫాతిహా చేయడం అన్నటువంటి పదం మనలో చాలా ప్రబలి ఉందో శ్రద్ధగా వినండి సోదర సోదరి మీలాదులు उर्सलू जा चालीस बीसवा तीस वालू इलाटी रजब के कुंडे इंका मुर्दोकी ईद बडोम की ईद पंदरा शाबा शबे बरा इलांट इंक एनो पेर्ल तो ये बिधतलोमा अला बिदी तीन पदार्थल पै ला मन बिर्यानी पलावल इंका यदना ती पदार्थ वाली ఏం చేస్తారు అక్కడ ఫాతిహ అని చేస్తారు ఇక ఇందులో ఇలా చేసేవారు కొందరు మలుసాబులు వారి వ్యక్తిగత లాభం కొరకు చేస్తారా దేని కొరకు చేస్తారు అల్లా అందరికీ హిదాయతువుగాక కానీ శ్రద్ధగా వినండి ఇలా ఇలాంటి బిదతులే బిధతులు ఉన్నాయి అవి చేయడమే నిషిద్ధం ఇస్లాంలో ఎందుకంటే मोहर्रमह्रम्ल में पीरूल पंडगलू यानी आ तरवा नेदना चवरी बुधवार अ तरवा वे रबी उल अवल नेला अ तरवा वे रबी उल आखर् ने, लो ने, लो, ने आ, पीराने पीर का महीना ग्यारहवीं षरीफी इंका लेदा रजबो रजब के कुंडे बाईस रजब मेराज रात्रि इलांट वी शाहनो इंका पंदरा शाबा शबे बरावी बिधात ఈ బిధాతలు చేయడానికి ఇస్లాంలో అనుమతి ఏమాత్రం లేదు ఇక ఆ బిధాతలు చేసి అందులో కొన్ని వంటకాలు చేసుకొని అందులో ఫాతిహాల పేరుతో ఏమైనా చేయడం కూడా నిషిద్ధం నిషిద్ధం హరాం కిందికి వస్తుంది అవన్నీ జాయ్జ్ లేవు కొందరు ఏమంటారు తెలుసా మేము ఈసారి సవాబ్ గురించి చేస్తున్నాము మన పుణ్యాత్ములకు పూర్వీలకు పూర్వీకులకు పుణ్యపురుషులకు మన మన బంధువులలో చనిపోయిన వారికి పుణ్యం దొరకాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాము ఇవన్నీ కేవలం బూటకపు మాటలు కేవలం ఒక బిధాతును నడపడానికి పేర్లు మార్చి చేసేటువంటి కొన్ని పనులు అందు కొరకు ఉండండి ఇలాంటి వాటికి ఏ ఆధారాలు లేవు ఇక కొందరు ములిసాబులు ఫాతిహా అన్న పేరుతో ఈ సూర్య ఫాతిహా చదువుతారు కులు అల్లా వహద్ చదువుతారు దరూద్ షరీఫ్ చదువుతారు ఇంకా కొందరు ఇంకా కొన్ని పెంచుతారు మరికొందరు కొన్ని తగ్గిస్తారు ఆ తర్వాత ఇక ఫాతిహ అయిపోయింది ఇక దీంట్లో చాలా బరకత్ ఉంటుంది తినాలి అని అంటారు మరికొందరు ఈ సూరాలు చదవడమే కాకుండా కొందరు అల్లాహొక్క వలీలు అల్లాహొక భక్తులు ఎవరైతే గడిసిపోయారో వారి పేర్ల మీద కొన్ని ప్రత్యేక పనులు చేస్తారు ఇట్లాంటివి షిర్క్ వరకు చేరిపిస్తాయి మొదటి విషయం ఏదైతే ఉందో కేవలం ఆ సూరాలు చదవడం లోని ఇది బిదాత్ కిందికి వస్తుంది అది కూడా హ్రామ్ కానీ మరికొందరు ఏం చేస్తారు పుణ్య పురుషుల పేర్లతో వాళ్ళ పేర్లు తీసుకొని మనం ఈ ఈ విధంగా చదివేది ఇంత ఇంత బరకత ఇంత ఇంత శుభము ఇంత ఇంత పుణ్యము లభిస్తుంది అన్నటువంటి మూఢనమ్మకాలలో ఉంటారు వారికి అవన్నీ ఏమి లభించవు వాస్తవానికి ప్రసాదించేవాడు అల్లాయే ఏదైనా పరీక్ష వచ్చినా కానీ అల్లా వైపు వస్తుంది కానీ ప్రజలలో ఉన్న మూఢనమ్మకం ద్వారా వారు ఇలా చేస్తారు ఇది షీర్క్ వరకు చేర్పిస్తుంది అందుకొరకు మనం ఎలాంటి ఫాతిహాలు చెయ్యకూడదు ఇక మన ఇంటికి ఎవరైనా ఫాతిహా చేసిన వస్తువు తీసుకొచ్చి వస్తే ఇస్తే అవి తినాలా అని కూడా అడుగుతూ ఉంటారు అయితే ఒకవేళ కేవలం బిదాత్కు సంబంధించినది ఏది ఉంటే అది తీసుకోకూడదు ఎందుకు తీసుకోవడంలో ఒక బిధాత్కు ఒక నిషిద్ధ కార్యానికి మనం సపోర్ట్ చేసే వాళ్ళం అవుతున్నాము అని కానీ ఏమీ తెలియకుండా వచ్చేసింది మనం తినేసాము అలా క్షమించుగాక అని మనం ఇస్తక్ఫార్ చేసుకోవాలి ఇక ఒకవేళ నేను రెండో రకం ఏదైతే చెప్పానో చూడండి ఆ ఫాతిహాలలో షిర్క్ లాంటి విషయాలు కూడా ఉంటాయని అవి గైరుల్లా యొక్క పేరు కూడా అందులో తీసుకోవడం జరుగుతుంది మరి పురాన్లో నాలుగు చోట్ల అల్లాహుతాల వైరుళ్ళ యొక్క పేరు మీద అల్లాయేతరుల పేరు మీద ఇట్లాంటి మొక్కుబడులు చేసిన వాటిని తినకూడదు అని నిషేధించాడు అది షీర్కి కిందికి వస్తుంది దాని నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగ్రత్త వహించాలి అయితే ఇఫాతియాకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుకు అని నేను ఆశిస్తున్నాను అల్లావతాల అన్ని రకాల చెడుల నుండి అన్ని రకాల దురాచారాల నుండి ఇస్లాం యొక్క పేర్లు లేబర్లు తగిలించి చేసేటువంటి పనుల నుండి ఇట్లాంటి మోసపూరితమైన మాటలు చేష్టల నుండి అల్లా మనందరినీ కూడా కాపాడుగాక ప్రవక్త సల్లల్లాహు అలి సలం యొక్క సరియైన పద్ధతిని అనుసరిస్తూ అల్లాహ యొక్క ఆరాధన పూర్తి అఖ్లాస్ చిత్తశుద్ధి మంచి సంకల్పంతో చేసే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక బారకు అల్లాహు ఫీక్ జజాకి అల్లాహు ఖైరా వహరుద్నా అలహదుల్లా సలహు వసలం అలా నబీనా మహమ్మద్ వాలా అలీ